సంకీర్తన సంఖ్య యాభై తొమ్మిది మదమత్సరములేక మనసు పేదైపో పదరిన శల వాడుపో వైష్ణవుడు ఇట్టునట్టు తిరిగాడి ఏమైనా చెడనాడి పెట్టరంట పోయరంట పెక్కులాడి ఎట్టి ఎట్టివారినైనా దూరి ఎవ్వరినైనా జేరి వట్టి ఆశలబడని వాడు ఓ వైష్ణవుడు గడన కొరకు చిక్కి కాముక విద్యల చొక్కి నిడి వినేమైనా గని నిక్కినిక్కి ఒడలి గుణముతోడ ఉదుడు విద్యల చాలా వడదాగి బడలని ఓ వైష్ణవుడు ఆవల నురుల చెడనాడగ విని విని చేవమీరి యవ్వరిని చెడనాడగా కోవిదు శ్రీవేంకటేశు గురిచి పెద్దల కృప వావివర్తన గలవాడు ఓ వైష్ణవుడు